సం అమూర్తి దక్షిణామూర్తి దక్షిణ అంటే సృష్టి స్థితిలయ సమర్థ జగత్తును సృష్టించి రక్షించి విలీనం చేసుకున్నటలో ఆయన సమర్థుడు ఆ శక్తి ఆయనకున్నది అమూర్తి ఆయనకంటూ ఏమూర్తి లేదు ఇది అర్థం కూర్చోండి మీరు ఏమీ చింత చేయకండి అని చెప్పారు సో ఈ బహుశాఖా అనంతశ్చ రకరకాలుగా అలా బుద్ధి అలా తిరిగిపోతూనే ఉంటుంది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 పక్షి కన్ను బుల్స్ ఆయి బుల్స్ ఆయి అంటే బర్డ్స్థాయి ఆ పక్షి ఒకటి పెట్టి దాని పక్షి అంటే బొమ్మ పక్షి ఉండదు ఆ బొమ్మ పక్షి పెట్టి దాని ఆ ముక్కు మీద లేకపోతే కన్ను మీదో కొట్టాలి ఓ పాయింట్ మీద కొట్టాలి బాణంతో అప్పుడు అది దాని చుట్టూ ఉన్నవన్నీ చూస్తూ కూర్చుంటే దాన్ని ఎక్కడ కొట్టగలుగుతాడు మిస్ అయిపోతాడు దాన్ని ఒక్కటే చూడాలి దాన్ని ఒక్కటే చూడాలంటే మిగతావి చూడడం మానేసేయాలి కాబట్టి ఇతర విపరిత బుద్ధి శాఖ భేదస్య బాధిక ఇతర బుద్ధులుంటాయి విపరీత బుద్ధులుంటాయి దీనికి నిష్కామ కర్మయోగానికి విరుద్ధమైన బుద్ధులు ఉంటాయి వాటిలో అనేక భేదాలు ఉంటాయి అనేక బ్రాంచెస్ ఉంటాయి వాటి అన్నిటినీ కూడా సో లాక్ స్టాక్ అండ్ బ్యారెల్ షుడ్ త్రో ఓవర్ బోత్ అవతల భార్యాలు తీసుకెళ్ళి కేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కెన్ నాట్ హ్యాండిల్ సో మెనీ థింగ్స్ లైక్ దాట్ ఎక్కడో మకాం చేయాలి కాబట్టి ఏదో మనకున్న స్థానంలో మకాన్ చేస్తాం అక్కడ మనం నిష్ఠగా మకాన్ చేయటం తపస్సు చేసుకోవటం ఈశ్వరుని ఆరాధించుకోవటం ముఖ్యంగాని ఈ మకార్పు ఉందా పడమరుందా ఒక ఆయన ఇల్లు కట్టేయడం ఇల్లు కట్టేప్పుడు కాంపౌండ్ వాళ్ళు జరిపేసి పక్కవాడి దాంట్లో కట్టేసే నేను చెప్పాను నువ్వు కాంపౌండ్ వాళ్ళు జరుపుతున్నావు జరుపుతున్నావా నువ్వు హృదయం ఇచ్చేసుకుని చెప్పా జరు జరుగుతున్నావు ఎస్ ఐ నో యూఆర్ మూవింగ్ ఇట్ కాదండే అది కొంచెం డిస్ప్యూట్లో కొని డిస్ప్యూట్లో ఉందని ఒప్పుకున్నావా అంటే యూఆర్ డిస్ప్యూట్లో లేదేమైనది యూఆర్ నాట్ రికగ్నైజింగ్ ది అదర్ పర్సన్స్ క్లైమ్ దట్ ఈస్ ఆల్ దెర్ ఈజ్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్ యూ క్రియేట్ ఎ డిస్ప్యూట్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఇన్ డిస్ప్యూట్ ఇట్ ఈస్ ఇన్ సంబడీ ఎల్సెస్ ప్రాపర్టీ నువ్వు వచ్చి అది డిస్ప్యూట్లో ఉందని డిస్ప్యూట్ క్రియేట్ చేసి నువ్వు డిస్ప్యూట్ క్రియేట్ చేసి అది డిస్ప్యూట్లో ఉందని చెప్పారు It is not in dispute. It is clearly not your property. Okay, if you say it is in dispute, then don't push the compound wall. Leave it where it is. Let us settle the dispute. Then you can push the compound wall. No, no, no, we cannot do that. They are making a mistake. Other people are nice people. Alla my clue. Alla claim, alla claim, which is the abilatero. Are they gore the root not rant up all the time? ఇప్పుడు ఆ గోడ దగ్గర ఎంత జరుపుతాడు ఓ అడుగు జరుపుతాడు లెట్ హిండ్ హ్యావ్ ఇట్ అని వదిలేశారు ఇతగా వద్దని చెప్పాను వినలేదు గోడ జరిపాడు నవ్వు ఈ స్థలభాండ విసర్జనమైపోయి వెళ్ళిపోయాడు ఊరించి ఎందుకట్టు కంపెనీ హోటల్ స్టార్ట్ చేశాడు ఈ గోడ జరిపి కట్టి ఓ చిట్టు కంపెనీ ఎవడైనా చిట్టు కంపెనీ స్టార్ట్ చేసేటంటే యూ హ్యావ్ టు బి వెరీ కాస్ట్లస్ అబౌట్ ది గాయ ఎందుకంటే ప్రైవేట్ చిట్స్ వీటికి ఏమీ ఒక అమౌంట్ డిపాజిట్ చేయటము చిట్టు కంపెనీ స్టార్ట్ చేయాలంటే సమ్ మనీ యూ హోట్ డిపాజిట్ అరబై ఏదో ఒక ఉంటుంది ఒక క్యాపిటల్ అది ఉంది స్టార్ట్ చేయాలి వీటి దగ్గర క్యాపిటల్ ఏ ఉండవు ఇంకే నోట్బుక్లో పేర్లు రాసుకుని అదే వీడి క్యాపిటల్ ఆ నోట్బుక్ ఆరు నాలు ఇచ్చో నోట్బుక్కున్న మొదలెట్టి చిట్టు కంపెనీ స్టార్ట్ చేశాడు ఊళ్ళో వాళ్ళ డబ్బులన్నీ కలెక్ట్ చేశాడు ఇది నా డబ్బుకి రిసీట్ రిసీట్ ఎందుకంటే ఇదిగో మీ పేరు ఎదుర్కొండగా ఐదు వేలని రాసి ఉంది కదా ఇదే చూసుకోండి రాసి ఉంది బస్ మీ డబ్బు సేపు అది కాబట్టి చూడండి వాస్తుంట నేను అన్నాను వాస్తు గురించి చెప్పినాడు నువ్వు నువ్వు అరగ ఒక అడుగు నువ్వు పక్కవాడి స్థలంలో గోడ కట్టావు వాస్తు గురించి మాట్లాడుకున్నావు వాస్తు అంటే ఇట్ ఈస్ సపోజ్ టు బి ధర్మ కదా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 వాస్తు మీద చర్చ చేస్తున్నాడు స్వామీజీ మీకు ఏమైనా వాస్తు తెలుసా వాస్తు మాట నేను తర్వాత చెప్తా మీరు రోడ్డు మీద కడుతున్నారు తప్పుకోం ఆ ప్రభుత్వం ఏం చేసుకుంటుందన్న ఏమో ఏం చేసుకుంటుందో మంది కాదు అది ఎవళ్ళదనే మీమాంస మీకెందుకు మీదవునా కదా కాదు ఫర్కెడ్ అబౌంటే ఆ మౌలికమైన ధర్మము పాటించకపోవడం కరప్ట్ పీపుల్ హైలీ కరప్టెడ్ ధర్మబుద్ధి ఉండదు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 దాంట్లో సింపుల్గా జీవిస్తూ గాయత్రీ జపం చేసుకుంటూ ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ నిష్కామంగా సుఖదుఖాలు అందరికీ వస్తాయి వాస్తు ఫాలో అయ్యేవాడికి సుఖ దుఃఖాలు వస్తాయి రాకపోతే వాడు వాస్తు గురించి అంత పిచ్చేందుకు పెట్టుకున్నట్టు కాబట్టి ఆ వాస్తు చెప్పేవాడికి ఉన్నాయి సుఖదు వీళ్ళందరూ మరిచిపోతూ ఉంటారు అసలు సంగతి సో నువ్వు నిష్కామ కర్మయోగం జీవించి అరే కర్మయోగము ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయవయా అంటే వాస్తుంటాడు నీకు వాస్తు గురించి నీకు ఎందుకు ఏదో పెద్దలు కట్టిన ఇల్లు వాస్తువు ఆ వాస్తువు ఏదో ఉన్నది ఏదో ఉంది దాంట్లో ఉండే నిష్క ఏది ముఖ్యం ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఈ శాఖాభేదాలు ఏవై బెస్ట్ వాస్తు నన్ను అడిగితేనే చెప్తున్నానండి బెస్ట్ వాస్తు టాపిక్కి తీసుకొచ్చా కాబట్టి చెప్తున్నా హైదరాబాద్ మున్సిపాలిటీ హ్యాజ్ ఏ కన్స్ట్రక్షన్ మాన్యువల్ గైడ్ లైన్స్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ మాన్యువల్ అండి దట్ ఈస్ ది బెస్ట్ వాస్తు శాస్త్రం రాజధర్మము ధర్మాల్లో కల్లా గొప్పది ఇప్పుడు రోడ్డు మీద Road నడపటానికి బెస్ట్ వాస్తు ఏమిటి రోడ్ రూల్స్ లేన్ డిసిప్లిన్ ఫాల్ చే అది బెస్ట్ వాస్తుంది అలా కాదండి మా వాస్తు శాస్త్ర ప్రకారం కుడివైపుకు నడపమన్నారండి ఎడవ వైపు నడపద్దట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్ మీ వాస్తు వద్దు అక్కడ అలాగే కన్స్ట్రక్షన్ మాన్యువల్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇంత భాగం ముందు విధులు పెట్టాలి ఇంత భాగం వెనకాల విధులు పెట్టాలి ఈ రకంగా కట్టాలి ఈ విండోస్ ఇలా ఉండాలి ఈ మెయిన్ డోర్ ఇలా ఉండాలి అని వాళ్ళు అన్నీ కన్స్ట్రక్షన్ మాన్యువల్ చెప్పారు అది బెస్ట్ వాస్తు వీడు ఏం చేస్తాడు మొట్టమొదట సబ్మిట్ చేయటం చేయటం ఒక తప్పు ప్లాన్ సబ్మిట్ చేస్తాడు సబ్మిట్ చేసేప్పుడు వాడికి తెలుసు ఇది తప్పు ప్లాన్ ఆ తప్పు ప్లాన్ సబ్మిట్ చేసే లంచం ఇచ్చొస్తారు ఇచ్చొచ్చి వాస్తు శాస్త్రంలో పరాశర మహర్షి అని చెప్పాడు వ్యాసు మహర్షి అని చెప్పాడు అని మొత్తం ప్రపంచంలో ఉన్న మహర్షులన్నీ విడికి నువ్వు ఇప్పుడు చేసి వచ్చిన పనేమిటి లంచం ఇచ్చి అబద్ధం సంతకం చేసి వచ్చేవా లేదా అసత్యం అని చెప్పొచ్చేవా లేదా అసత్యం చెప్పిన వాడికి వాస్తు వాస్తు రక్షిస్తుందా అసత్యం ఎందుకు చెప్పాలి అసలు ధర్మం ఎదగదు సత్యమును మించిన ధర్మము లేదు వాస్తు గొప్ప ధర్మమా సత్యం గొప్ప ధర్మమా గ్రహాలు గొప్ప ధర్మమా ఎదరవాడి సొమ్ము మనం అపహరించరాదు అన్నది గొప్ప ధర్మమా ఏది గొప్ప ధర్మం కాబట్టి ఈ బహుశాఖా అనంతాచుద్ధయ అవ్యవసాయినా ఈ అవ్యవసాయులు ఉన్నారే వీళ్ళు ఇట్నించేటో అట్నించేటోలాగా తిరుగుతూ ఉంటారు వీళ్ళకి బుద్ధి నిశ్చయం ఉండదు కాబట్టి ఆ రకమైనటువంటి బుద్ధి పనికిరాదు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదండి ఖచ్చితమైన బుద్ధి ఉండదు సో ఇతర విపరీత బుద్ధి శాఖ భేదస్య బాధిక ఈ కర్మయోగము జ్ఞానయోగము అనే బుద్ధిలో ఉండే విశేషం ఏమిటంటే సమ్యక్ ప్రమాణ జనితత్వాత్ ఇది సమ్యక్ ప్రమాణము అంటే సరైనటువంటి జ్ఞాన సాధనము భగవద్గీత శ్రీకృష్ణుడు బోధించినాడు జగద్గురువు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 తన అనుభవంలో దాన్ని చూచి సరిచూసుకుని క్లీన్ దిస్ ఈజ్ పెర్ఫెక్ట్ అని అప్పుడు కొనియాడుతా పుస్తకానికి అభినందన రాసివమంటారు పుస్తకానికి అభిప్రాయం రాసేవం అయ్యా మీరు పుస్తకానికి అభిప్రాయం ఏదైనా రాసేవండి అంటే మరి పుస్తకం మీరు కాపీ సబ్మిట్ చేస్తే కాపీ సబ్మిట్ ఎందుకంటే నా పేరు తెలుసు కదా మీరు అభిప్రాయం అని ఈయనొచ్చు ఒకవేళ ఈయన ఈయన కాపీ మీకు నేను పంపిస్తాను మీకు ఇస్తానంటే ఇప్పుడు ఆ పుస్తకం అంతా చదివి టైం ఆయనకి లేక కాపీ పర్వాలేదు అండి మీరు ఉంచండి నేను అభిప్రాయం రాసిచ్చేస్తాను వలన వారు రాసినటువంటి పుస్తకం చాలా అద్భుతంగా ఉన్నది ఉండు ఆయన ఆయన అభిప్రాయం ఉన్నది ఉండి రాయరు కదా ఉన్నది దీనివల్ల తప్పకుండా సాధక లోకానికి చాలా ఉపకరిస్తుంది చదువు తప్పకుండా సంతోషిస్తారు నేను సంతోషించాను అని రాసి ఒక సంతకం పెట్టి ఇచ్చే పని అయింది అని అలాగుంటారు మహాత్ములు అలా చేరు అలా ఎన్నడూ చేయరు ఈ పండితాభిప్రాయంలోనూ ఒక అరడను ముందు వేస్తూ ఉంటారు అలాగే కాదు వినోబభావేయ గారు చెప్పారంటే సంత జ్ఞానేశ్వరి చెప్పారంటే అలా చెప్పరు భగవద్గీత గురించి వాళ్ళు అదంతా తమ జీవితంలో చూసి అబో ఇది చాలా గొప్ప సత్యం అని ఆకలింపు ఓ మానవులారా దీన్ని మీరు పోతించండి నేను చెప్తాను కాబట్టి ఇది సమ్యక్ ప్రమాణం సమ్యక్ ప్రమాణ జనితత్వాన్ని అంచేతనే మీకు ఒక నియమం ఉంది మీరు వేదాంతం చదువుకుంటే మీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకోండి మీరు జ్యోతిషం తెలుసుకుంటే మీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు మీకు వరాహమీరుడు ఆర్యభట్టుడు జ్యోతిష్ శాస్త్రం మీకు తెలియకపోయినా పర్వాలేదు సంస్కృతం చదువుకుని జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న వాళ్ళ దగ్గర మీరు జ్యోతిషం తెలుసుకోండి ఎందుకంటే మీకు రాక అతకాడికి రాకపోతే ఇంకే ఎక్కడితేనేది అది అందే ఈ వాళ్ళ యథాల అయిపోతూ ఉంటుంది సంస్కృతం కానివాడు సంస్కృతం చెప్తాడంటే ఏం చెప్తాడు మీకు శ్లోకం చదవడం చేత కానివాడు మీకేం చెప్తాడండి సంస్కృతం దాన్ని వివరించి చెప్తాను ఏం వివరించం వాటి నోస్ కాబట్టి సో విపరీత బుద్ధి శాఖ భేదము అనేది ఏదైతే కలదో దాంట్లో మనం పడిపోకూడదు సమ్యక్ ప్రమాణము సంస్కృతం అంటే మరి సమ్యక్ ప్రమాణము వాడికి తెలుసు సమ్యక్ ప్రమాణం తెలుసుండాలంటే వాడు సంస్కృతం వచ్చిన వాడే ఉండాలి సంస్కృతం రానివాడు పంచాంగం రాయటానికి అర్హుడు కాడు ఎందుకంటే వాడికి ఆ సంవత్సరం నామధేయం రాదు వాడికి ప్రమోదూత నామ సంవత్సరం అని ప్రింట్ చేస్తాడు ఎందుకంటే ప్రమోదోథ ప్రజాపతిహే అని ఉంటుంది అక్కడ ఆ సం ఆ సంవత్సర నామము ప్రమోద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 You can say anything and get away with it. If you have a prediction in the election results, you have a result in the first time, you have a result in the first time. You have a G-TV word in the government. You have a Sony TV word in the prediction. You have to go to the local level. You have no verification. You have to do it. కాబముండ సమ్య ప్రమాణజనిత్యా శాస్త్రప్రమాన్ని బోధించాలకపోకల్పన చెప్పరా తర్వాత యాన ఇతరా బుద్ధయ శాఖాభేద ప్రచారవశాద్ అనంత అపారనుపర సంసార యా పునః ఇతరాహ బుద్ధయ ఇతర బుద్ధులు ఉన్నాయి ఇతర బుద్ధులు అంటే ఏమిటి మీరు కర్మలను బోధించే సమాచారం ఉంటుంది ఈ కర్మ చేస్తే ఈ ఫలం ఈ కర్మ చేస్తే ఈ ఫలం ఈ కర్మ చేస్తే ఈ ఫలం అని అలాగ దాన్ని అలా స్పిన్ ఇట్ ఇట్స్ హై స్పిన్ అలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు ఇతరాహ బుద్ధయ వాటి వాటి యొక్క ఆ బుద్ధుల్లో ఏకత్వం ఉండదు శాఖాభేదం ఉంటుంది ఆ బుద్ధుల్లో అనేక రకాలు నాడీ అన్నారు అనుకోండి నాడిలో మళ్ళీ తమిళనాడు నాడి వేరు కోయంబత్తూర్ నాడు వేరు కన్నడ నాడి వేరు కేరళ నాడి వేరు ఆంధ్ర నాడి వేరు ఏమిటేమిటో నాడులు అలాగా ఎన్నెన్నీ భేదాలు ఉంటాయి తర్వాత ప్రచారం అధికంగా ఉంటుంది శాఖాభేద ప్రచారవశాత్ ఇది ప్రచారం ఉండదు దీనికి ఏకాబుద్ధికి ప్రచారం ఉంది ఎందుకంటే ప్రచారం చేయాలనేటువంటి ధోరణిలో ఉండదు చాలామంది నన్ను అంటూ ఉంటారు స్వామీజీ ప్రసంగాల్లో కూడా అంటే స్టేజ్ మీద నన్ను కూర్చున్నప్పుడు ఈ మాట అంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే స్వామీజీని ప్రశంసిస్తున్నాను అనుకుంటారు కానీ నేను అది విన్న వెంటనే నేను ఫీల్ అవుతాను అది ప్రశంసని నేను అనుకోను వాళ్ళు ఏమంటారంటే స్వామీజీ దేశ విదేశాల్లో వేదాంత గ గీతని ప్రచారం చేస్తున్నారు అని అంటారు అది విన్న వెంటనే ఐ డోంట్ ఐ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ ఎందుకంటే మనం ప్రచారం చేయడానికి నాకు అది అది విన్న వెంటనే అది ఒక రకమైన అభినయం అనిపిస్తుంది గీతని మనం ప్రచారం చేయడానికి అది ఎలా ఉంది గీతను నేను ప్రచారం చేస్తున్నాను అనుకోండి ఇప్పుడు ఎవరు గొప్ప గీత గొప్ప నేను గొప్ప నేనే గొప్ప అవుతానండి ఇద లాజిక్ ఈజ్ వెరీ క్లియర్ కదా గీతను నేను ప్రచారం చేస్తున్నాను అంటే గీతని నేను లోకంలోకి తీసుకుపోతున్నాను అంటే తీసుకుపోయేవాడు గొప్ప లేదా తీసుకుపోబడేది గొప్ప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 సో అలా స్పాంటేనియస్గా అదొక కర్తవ్యమని కూడా కాదు ఇట్ హ్యాస్ ఇట్స్ ఎట్ డ్యూటీ నో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎట్ డ్యూటీ సన్యాసికి డ్యూటీలు ఉండవు మళ్ళీ అదొక డ్యూటీ కూడా కాదు ఇట్ ఈజ్ ఎ భిక్ష చేసినంత సహజంగా పుస్తకం పట్టుకుని భాష్యం చదువుతూ ఉన్నాడు అంత అసలు దాంట్లో కర్తృత్వం అనే ప్రసక్తే అలాంటిది ప్రచారం చేసుకున్నారనే మాత్రం ఎక్కడ కుదురుతుంది కాబట్టి నన్ను అడుగుతాను మీరు గీతని ప్రచారం చేస్తుంది సభాముఖంగా ఎవరైనా చెప్తే నేనేం కాదన్నా ఆయన్ని పట్టుకుని ఆయన ముక్కు పట్టుకుని అదుగో నువ్వు తప్పు చేసేవారు నేనే నేను అలా వినూరుకుంటా కానీ నన్ను వ్యక్తిగతంగా కనుక స్వామీజీ మీరు గీత ప్రచారం చేస్తూ ఉంటారా అని ఎవరైనా అడిగితే మటుకు ఎస్ అని నేను చెప్పను నేనంట ఏం ప్రచారం చేస్తూ ఉండే లోక ప్రసిద్ధమైన గ్రంథం సూర్యుడికి మనం ప్రచారం చేయగలం సూర్యుడు స్వయంగానే ప్రకాశిస్తూ అలాగే గీత మన హిందూ సమాజంలో గీత యొక్క మహిమ అందరికీ తెలుసు తెలియకున్నా కూడా తెలుస్తూనే ఉంటుంది దేశ విదేశాల్లో దాని మహిమ కూడా ఉన్నది మనం నేనేవో నాలుగు గీతా శ్లోకాలు పాఠం మాత్రం చెప్తూ ఉంటా దాంట్లో సందేహం లేదు కానీ మనం ప్రచారం చేసి వారము కాము సో వాట్ ఐ మీ ఇంట్రెస్టే ప్రచారము అనేది అది మీకు జ్ఞానానికి ఉండదు ప్రచారం అనేదిగో శాఖాభేదానికే ఉంటుంది ప్రచారం శాఖాభేద ప్రచార జ్ఞానానికి జిజ్ఞాస ఉంటుంది వివేకం ఉంటుంది దాన్ని ఆత్మసాప్తి చేసుకోవడం ఉంటుంది కానీ ప్రచారంలో పెట్టడం అనేది ఉండదు ఇవి మిగతా ఉన్నాయి చూసారండి ఈ అర్థం అర్థం లేనివి ఈచ్ మే హ్యావ్ సమ్ రిలెవెన్స్ ఇన్ ఇట్స్ ప్లేస్ బట్ మీరు కర్మయోగం దగ్గరికి వచ్చేప్పటికీ ఇవన్నీ కూడా జారిపోతాయి దే దే ఫాల్ బై ది వే బై ది వే సైడ్ పడిపోతాయి దే వాంట్ కమన్ అటాచ్ టు యూ అవి ఏమిటంటే ఆ భేదము శాఖాభేదము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 ఏదో స్కూల్లో చదువుతాం కాలేజీకి వెళ్ళాడు ఏదో కాలేజీలో చదువుతున్నాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లలను కన్నాడు ఉద్యోగం చేసాడు డబ్బు సంపాదించాడు ముసలాడయ్యాడు అనారోగ్యం చేసి చచ్చిపోయాడు అయిపోయింది జీవితం ఏమిటి సాధించాడు ఏమి లేదు సాధించాడు ఈ మధ్యలో కొన్ని కామ్య కర్మలు చేశాడు నాలుగు గ్రహశాంతులు చేశాడు మూడు వాసుకులు చేశాడు నాలుగు తాయెత్తులు కట్టించాడు ఇది చేసినాడు అయిపోయింది చచ్చిపోయాడు చచ్చిపోవడం అందరికీ సమానమే ఇప్పుడు ఈ చేసిన ఈ డజను రెండు డజన్లో ఉన్నాయి ఇగో ఇవి బహుశాఖ అనంతాశ్చ అసలైంది పట్టుకోవడం మానేసి ఏమైనా గట్టెక్కాడా పోనీ తాయెత్తులు నాలుగు కడితే అక్కడితో ఈ తాయెత్తులు ఎండైపోతాయని ఏమైనా ఉందో అనుపర్త ఆ తాయెత్తులు ఎండకోవు ఎండవే అలాగ కంటిన్యూ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఓ భయానికి మీరు తాయెత్తు కడితే ఆ భయం పోయిందో మానిందో ఇంకో భయం వచ్చేస్తుంది దానికి దాయిత్తు కడితే మరో భయం వచ్చేస్తుంది ఓ దెయ్యానికి మందు వేస్తే ఇంకో దెయ్యం వచ్చేస్తుంది ఎందుకంటే అసలు అంటూ దెయ్యం అనేది మీ మనసులో ఎప్పుడైతే ప్రవేశించిందో ఓ దెయ్యం పోతే మరోటి మరో దెయ్యం పోతే ఇంకో దయ్యం ఇంకో దెయ్యం పోతే మరో సో ఒక ఆయన ఊరు వెళ్ళొచ్చాడు ఊరు వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం అనారోగ్యం చేస్తుంది అలా ఊరు వెళ్ళి ఇంటికి వచ్చాడు అనారోగ్యం పాల్పడ్డాడు ఏదో ఫుడ్ పాయిజనింగో ఏదో అయినప్పుడు అలాగే అవుతుంది ఇట్ డస్ హ్యాపన్ లైక్ దాట్ అలా వెళ్ళి వచ్చేటప్పటికంత అనారోగ్యం పడిపోతారు రైల్లో దిగుతూనే సిక్ అయిపోయి దిగుతారు అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరో సలహా ఇచ్చారు అక్కడ ఏదో గాలి వీడికి సోకి ఉంటుంది ఆ ఊళ్ళో ఆ ఊరు అలాంటిదేది ఆ వచ్చేదారిలో శ్మశానం కూడా ఉంది ఆ శ్మశానంలో వీళ్ళు సరిగ్గా అవి చేయకపోవడం చేత ఏవో ప్రేతాలు ఏవో తిరుగుతూ ఉంటాయి ఓ ప్రేతం వీడిని పట్టుకుంది అని చెప్పారు ఆ ఊరు స్పెషల్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 అనుపరత సంసారీడు ఈ సంసారం నుంచి బయటపడే ప్రసక్తే లేదు అందాము నిత్యప్రతత విస్తీర్ణోభవతి వాడికి ఈ సంసారము ఈ సకామభావంతో ఈ అనేక శాఖల్ని పట్టుకుని పరుగులు ఎత్తి వాడికి ఈ సంసారము విస్తీర్ణంగా నిత్యప్రతతెప్పటికీ అలా పెరిగిపోతూనే ఉంటుంది అది ఎప్పటికీ సెటిల్ అవ్వదు ఒక వ్యవస్థ ఉండద్దాం అలాగే విస్తీర్ణం ఎక్కువతూ ఉంటాం ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనిపిస్తుంది ఇవ్వడానికి ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే ఏదో ఒక దాన్ని పట్టుకుని మనం దాన్ని విమర్శిస్తే కానీ ఎగ్జాంపుల్ అవ్వదు కదా మరి నెగిటివ్ ఎగ్జాంపుల్ అక్కడ ఎదురే ఏమి ఎగ్జాంపుల్ ఇవ్వాలండా ఏదో ఒకటి సమకాలీన సమాజంలో ఉన్న దాన్ని పట్టుకుని ఎగ్జాంపుల్ ఇవ్వాలి మీరు తీర్థయాత్రలు ఒకటి గమనించారా ఓ బస్సు చేసుకుంటుంది ఆ బస్సులో ఎక్కి పొద్దున్న ఎనిమిది ఇంటి దగ్గర నుంచి సాయంకాలం ఎనిమిది దాకా దేవాలయాలు దర్శిస్తూ ఉంటాడు పదిహేను రోజులు ఇది కార్యక్రమం ఎన్ని దేవాలయాలు దర్శిస్తాడంటే మొత్తం సౌత్ ఇండియా ట్రిప్ అనే పేరు విషపెట్టి ఒక రెండు దేవాలయాలు దర్శించి వస్తాడు మంచిది దాంతో తప్పేం లేదు కానీ నా బెంగ ఏమిటంటే ఈ రెండు వందల దేవుళ్ళను చూసొచ్చాను అంటున్నాడు ఆ మాట అలా అంటున్నాడు అంటే అంటూ బాగా వివేకవంతుడు ఆ మాట అన్నా నేను దాని గురించి వెంగపెట్టుకోను వీడు వివేకవంతుడు అవునా కదా అన్నది కొంచెం సందేహం కలుగుతూ ఉంటుంది వీడి అభిప్రాయంలో రెండు వందల దేవుళ్ళని చూసి వచ్చానంటే వీడు లెక్క ఏమని చెప్తాడంటే కొంతమంది తండ్రి దేవుళ్ళని భార్య దేవుళ్ళని కొడుకు దేవుళ్ళని కూతురు దేవుళ్ళని వీడు అలా రెండు వందలు లెక్క వీడి దశహి మీన్ దజీ టేక్ ఇట్ సీరియస్లీ దట్ ఆల్ దీస్ దేవుళ్ళు ఇంతమందిని చూసి వచ్చారు ఈజీ టేకింగ్ ఇట్ సీరియస్లీ అంటే సమ్టైమ్స్ ఇట్ అపియర్స్ టు బీ దట్ ఇట్ ఈస్ ఇన్ డీట్ సో అయితే మటుకు వారు చేసిన పదిహేను రోజుల తీర్థయాత్రలో వారు సంపాదించిన వివేకం సున్నా పైగా వీడికి ఏదైనా కొంచెం పాఠం చెప్పాలనే ప్రయత్నం చేస్తే వాడికి ఎక్కరుకూడదు ఎందుకంటే అంత భేదబుద్ధిని నిర్మాణం చేసుకొస్తాడు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 కొత్త కొత్త అవతారాలు వచ్చేస్తున్నాయి ఏమిటో అంత పిచ్చిల్లో పిచ్చి అన్నట్టుగా అయిపోతుంది ఈ సంసారం ఇది మనం ఈ ఆధ్యాత్మిక సంసారం ఈ ఇదో సంసారం ఈ స్పిరిచువల్ సంసారం చూసారండి దీన్ని మొయ్యడం మన వల్ల కాదు దీనికి ఒక్కటే ఉపాయం శ్రీకృష్ణ శరణమ్మ అది ఒక్కటే ఉపాయం ఇంకో రెండో ఉపాయం శ్రీకృష్ణుడు నాకు శరణి అంతే ఓగా భగవద్గీత పట్టుకున్నాము చదువుకుంటాము ఆత్మనిష్టగా బతుకుతాం వైరాగ్యంగా బతుకుతాం ఆ గీతలో చెప్పిన లక్షణాలు ఏవోకుండా ఉన్నాయి అమానిత్వం అదమ్మిత్వం అవి మనస్సులో పెట్టుకుని వాటిల్లో ఏ చెడ్డ లక్షణాలు మనలో ఉన్నాయో వెతికి పట్టుకుని వాటిని అవతల పారేస్తావు నిష్కామంగా సాక్షిగా బతికేసి మోక్షం ఈశ్వరుని అనుగ్రహం చేత రావాలి ఈశ్వరుడు ఒకవేళ అనుగ్రహించి ఇంకో జన్మ వీడికి కావాలి అంటే పోనీ లెటిడ్ బీసో లటిడ్ బీసో అనేటువంటి లెట్ గో అనే ఒక శరణాగతి చేసేసి అనన్యాశ్చింతయంతో మాం యోజనా పర్యూపాసితే దేశాన్ని ఇత్యాభివ్యక్త నా యోగక్షేమం వహామ్యహాం యోగక్షేమాలు చూసివాడు పరమేశ్వరుడు నా యోగక్షేమాలని మ్యానికులేట్ చేసుకునే సామర్థ్యం నాకు లేదు అని గీతలో చెప్పినట్టుగా బతికితే వాడు కృతార్థుడవుతాను తప్పించి ఈ రకంగా ఈ దిస్ మేనిఫోల్డ్ సంసారాలో పడిపోయి ఈ శాఖ ఇది ఈ కర్మ ఆ ఉపాసన ఆ కర్మ ఆ ఈ నక్షత్రం ఈ పూజ ఆ వ్రతం ఆ తీర్థం ఈ స్నానం మై గాడ్ ఇట్ ఈస్ హ్యాండ్లెస్ అండ్ ఈవెన్ ది మహాత్మా నేను చూస్తూ ఉంటాను హీఈ్ ఎ మహాత్మా హీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఎ మఠ హీ షుడ్ ప్రాజెక్ట్ వన్ థింగ్ సో దట్ పీపుల్ కెన్ హ్యావ్ కన్ విల్ కెన్ నాట్ he కన్ఫ్యూజన్ హీ కెన్ ప్రాజెక్ట్ వన్ థింగ్ కానీ ఆయన మాట్లాడుతుంటే నోరు ఒప్పగానే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ సో అమ్ ష్యూర్ హీ అండ్ సప్ సేయింగ్ థింగ్స్ ఆఫేడద ఇప్పుడు నేను ప్రార్థన చేసి పాఠం మొదలుపెట్టినప్పుడు ప్రార్థన చేశాను అనుకోండి ముందు గణేశాయన మహా ప్రార్థన చేస్తా తర్వాత ఒక దేవి ఒక సరస్వతి ప్రార్థన చేస్తా కేవలం సరస్వతి తోటి ఎక్కడ కుదురుకుతుంది లక్ష్మి కూడా ఉండాలి కాబట్టి క్షీర లక్ష్మి క్షీర లక్ష్మి ప్రార్థన చేస్తా మరి పార్వతిని చూడకపోతే ఆవిడ కోపం వచ్చిందంటే మనం ట్రబుల్లో పడతాం కాబట్టి సర్వ మంగళ ఆ ప్రార్థన చేస్తాను ఆ తర్వాత విశ్వక్షేణ ప్రార్థన చేస్తాను ఆ తర్వాత దత్త ప్రార్థన చేస్తా తర్వాత నృసింహ ప్రార్థన చేస్తా ఇంకా పాఠం ఎప్పుడు చెప్తారు ఎప్పుడు పాఠం ఎప్పుడు ఇంకా ఇంకా మనస్సులో బెంగా ఇంకా ఒకటి రెండు మర్చిపోయామేమో హారతిలు ఇస్తారు ఈ హారతిది అండ్లేస్ అది అవదు అది నీరసంగా ఉంటుంది హారతి అవదు ఎందుకంటే కుంభహారతి ఈ హారతి ఆ హారతి కొబ్బరికాయలో హారతి గుమ్మడికాయలో హారతి హాఫ్ డజన్ హారతులు డజన్ దేవతలు ఎప్పటికి ఇంక వీడు హారతి ఎప్పుడు పూర్తి చేస్తాడు ఎప్పుడు మంత్రపుష్పం చెప్తాడు ఎప్పుడు బోయి వడ్డిస్తాడో ఎలా ఎవరో ఎదురు చూస్తూ ఉంటాడు అందరి మాటేమో నేను ఎదురు చూస్తూ ఉంటాను సో అలాగ విస్తారం చేసేసుకోవటం అలా చేయకూడదు ఎక్కడికో ఒక్కడికి దాన్ని స్థిరం చేసేవారు ఒక మంత్రం ఒక దేవతారూపం ఒక జ్ఞాన మార్గం ఒక శ్రేయ మార్గం అలాగ ఎప్పటికో ఒక చోటకి ఏకైహకురుణం అంతేగాని ఒక యాభై ఫోటోలు పెట్టేసి ఈ ఫోటో వేరు ఆ ఫోటో వేరు ఆ ఫోటో వేరు ఆ ఫోటో వేరు ఒక ఆయన సూర్యోపాసన చేసుకున్నాను అని చాలా సంతోషం ఆయన పన్నెండు ఫోటోలు పెట్టాడు ఏమిటండి పన్నెండు ఏమిటండి అంటే సూర్యులు పన్నెండు సూర్యులండి అని చెప్పాడు అత్య పన్నెండు మంది సూర్యులుంటే ఇంకా మనం ఎప్పటికీ గెట్టెక్కామండి ఈ సూర్యులే పన్నెండు మంది ఉంటే చంద్రులు ఇరవై నలుగురు ఉంటే ఇంకా మనం ఎప్పటికీ ఈ భేదం నుంచి బయటపడేది ఎప్పటికీ అయ్యో వెరీ అన్ఫార్చునేట్ అంటే నేను అలా కాదండి ఒక్క మనం ఆరాధన చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి నేను చెప్పాను కాదండి ద్వాదశాదిత్యులు కదా లూ కదా అంట అయ్య అలా కాదండి ఒకే సూర్యుడు పన్నెండు నెలలలో పన్నెండు రకాలుగా కనపడతాడు కనుక ఆయన యొక్క ఆ ప్రకాశించే లక్షణాన్ని బట్టి ఇప్పుడు సూ వేసంకాలం సూర్యుడికేనో శీతకాలం సూర్యుడికి తేడా ఉంది తేడా ఉంది లేదు కూడా ఆ రకంగా కానీ మీరు అన్నట్టుగా పన్నెండు మంది సూర్యులు వాళ్ళు ఏమంటారు అంటే ఓ సూర్యుడు సరిగ్గా ముప్పైగానే ఆయన వెళ్ళిపోతాడు ఇంకొకటి వస్తాడు నైట్ టైంలో డ్యూటీ చేంజ్ అవుతాడు అలా భేదం వద్దో లాకా ఏకా ఉంటే బాగుంటుంది తర్వాత ప్రమాణజనిత వివేకబుద్ధి నిమిత్తవశాచ ఉపరతాసు అనంతభేదుద్ధిషు సంసారోపి ఉపరమతే మీరు ప్రమాణం తీసుకోండి ప్రమాణం ప్రమాణం అంటే గీత ప్రమాణం ఉపనిషత్ ప్రమాణం ఏదో ఒకటి తీసుకోండి ఏదో ఒకటి మీరే శక్తి చేసుకోండి భాగవతం ప్రమాణం గీత ప్రమాణం ఉపనిషత్ ప్రమాణం ఒక ప్రమాణాన్ని ఎన్నుకోవాలి మీరు ఈ గొల్లపూడి వీరస్వామి అనుకోవాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకం ఒకటి తీసుకొచ్చి ఇది ప్రమాణం అని అలా మొదలెట్టకూడదు ఎక్కడికో ఒక స్థిరం ఉండాలి కాబట్టి ప్రమాణము అంటే కాైం టెస్టెడ్ ఉండాలి మీరు ఏదో కొత్తగా ఈ మధ్యనే వచ్చిందండి ఇది ప్రమాణ గ్రంథము అంటూ మొదలెట్టుకో అలా ఉన్నాయి గ్రంథం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 గీతా పాఠం చెప్తున్నాను రాజమండ్రిలో విద్వాంసులు అందరూ ఉన్నారు ఎవరో వెలంగొండ రామరాయి కవి గారి గీతా పుస్తకం వారి భాష భాష్యార్క ప్రకాశ నా ముందు పెట్టారు నేనంతకుముందు చదివింది విద్యార్థులకి పాఠం కూడా చెప్పాను నేను మొత్తం అంతా సో దాంట్లో ఒక ప్రసంగం చూపించారు నాకు ఆ ప్రసంగంలో వారు ఆయన ఎంత నిర్మోహమాటంగా చెప్తారంటే ఆయన అంటారు ఈశ్వరునికి రూపము ఉపాసన కొరకు మాత్రమే కానీ యథార్థంగా పొసగదు ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వసాక్షి అని మనకి శృతి చెప్తున్నది ఈశ్వరుడు ఒక రూపానికి కనుక స్థిరపడిపోయి ఉన్న పక్షంలో సర్వవ్యాపకుడు కాలేడు సర్వసాక్షి కాలేడు కేవలం వైకుంఠంలో ఉంటే సర్వసాక్ష్యాలు అవుతాడు వైకుంఠంలో వైకుంఠ సాక్షి అవుతాడు కానీ సర్వసాక్షులు అవుతాడు కైలాసంలో ఏం జరుగుతుందో ఎవరినైనా నారదుని ఒకసారి పంపించి ఏం జరుగుతుందో చూసావాయా అని పంపించితే ఆ నారదుని వెళ్ళొచ్చి సమాచారం చెప్తే తెలిసే లేకపోతే లేదు సర్వసాక్షిలా అంతే కదండి వారి సర్వసాక్షి అవుతాడు కాబట్టి ఉపాసన కోసం మనం రూపాన్ని స్వీకరించడమే కానీ రూపమే యథార్థమకి వీలు లేదు అని ఆ స్థితప్రజ్ఞ లక్షణాల దగ్గర ఒక చోట ప్రసంగా అని నిర్మోహమాటంగా రాస్తా నేను ఇది చూసి ఏమండీ ఇది చెప్పడానికి భయంగా ఉందండి ఎందుకంటే కోనసీమ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ అని ఇప్పుడు నేను ఇది కనుక చెప్పేస్తే అక్కడ మరి ఉన్నవాళ్ళ మనసుకేదో క్లేషం కలుగుతుందేమో ఎలాగో చెప్పడం అని నేను అన్న నేను ఇన్ని మాటలు మాట్లాడతాను నాకు మనసులో బిరు బెరుకే ఎందుకంటే ఎవళ్ళనైనా మనం కష్టపెడుతున్నామేమో భయం ఎవరో ఉపాసన చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఉపాసనకి మనం భంగం కలిగించకూడదు వివేకాన్ని ఇవ్వాలి అని బెరుకు అని నేనంటే ఆ పండితులు ఒక మీరే అలా అంటే ఎలా కుదురుతుందండి ఇది చెప్పగలిగినటువంటి హోదా ఆ స్టేటస్ స్టేజీ మీకే ఉంది నేను చెప్పలేను మీరే చెప్పాలి మీరు చెప్పబోద్ది ఇంకెవరు చెప్తారండి స్థిత ప్రతి లక్షణాలు చెప్పేప్పుడు చెప్పబోద్దు ఇంకెప్పుడు చెప్తారు ఈ స్టేజ్ మీరు చెప్పబుద్ధి ఇంకెక్కడ చెప్తారు కాబట్టి మీరు చెప్పాల్సిందే సరే చెప్పాల్సిందే అంటే చెప్పడా అలా ఉంటుంది కాబట్టి దాని నుంచి వివేకబుద్ధి పుడుతుంది ఆ వివేకబుద్ధి కారణంగా నిమిత్తవశాత్ అది కారణంగా అనంత భేద ఉపరతాసు లెక్కలేనన్ని భేద ఎన్ని భేదబుద్ధులంటే లెక్క లేనే లేదు భేదబుద్ధులు మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక ఆయన అడిగారు ఏమన్నా హనుమంతుడు గురువా దాసుడా అని అడిగారు హనుమంతుడు గురువా దాసుడా నేనన్నాను మీరు వాల్మీకి తీసి చూడండి వాల్మీకి ఏం చెప్పాడో చూడండి కాదండి శ్రీహనుమాను గురువు దాసుడ పాట టీవీలో వచ్చిన మీరు అలా ప్రమాణం తీసుకోవాలి అలా ఏదో పాడుంటారు ఆయన పాడిందాన్ని నేను కాదన్నా ఆయన ఏదో ఒక దృష్టిలో ఆయన పాడుంటారు మే గాడ్ బ్లెస్ ఏం ఇప్పుడు ప్రమాణం అనేది అలాగే ప్రతిదాన్ని ప్రమాణం అంటే మరి ఏకాబుద్ధి ఉండద్దు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైక కనుక మీరు వాల్మీకి తీసుకోండి వాల్మీకి హనుమంతుణ్ణి దాసుడు అనలేదు గురువు అనలేదు ఊరికే దాన్ని సెంటిమెంట్ మనం జోడిస్తే ఆయన గురువు అనలేదు గురువు ఎవరి గురువు గురువు హూం నాకు గురువు నీ ఏ విధంగా గురువు నీ పాఠం చదివా ఆయన దగ్గర సో అంటే ఒక సెంటిమెంట్ కింద దాన్ని మనం వర్కౌట్ చేసుకోవాల్సి వస్తుంది మేము పోనీ శ్రీకృష్ణుడు గురువు అనొచ్చు జగద్గురు ఎందుకంటే గీతని బోధించాడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని జగత్ గీత చదువుకుని శ్రీకృష్ణుని గురువు అంటే కూడా శోభగా ఉంటుంది హనుమంతుడు గురువు అని గురువు గురువు అంటూ ఉంటే ఏదో వినడానికి బాగుంది చెప్పడానికి బాగుంది కాబట్టి గురువు దాసుడు దాసుడని ఎక్కడ ఎక్కడ దాసుడనే మాట కొంచెం రామాయణాన్ని శ్రీరాముడిని మానవ మాతృనిగా ఒక మర్యాద పురుషోత్తముడిగా చిత్రించడం మానేసి వెర్స్ వన్ నుంచి దేవుడిగా చిత్రించడం మొదలుపెట్టిన తర్వాత దాసుడు అనే మాట వచ్చింది అసలు అసలు హనుమంతుడు రాముడు కలిసిన సన్నివేశమే చిత్రంగా ఉంటుంది హనుమంతుడు రాముడిని కలిసినట్టుగా మీకు ఎలా చూపిస్తారు రాముడు అలా వెళ్తూ ఉంటాడు అడవిలో అక్కడ సడన్గా హే రామ జయ రామ అంటూ కీర్తన వినపడుతుంది రాముడికాయ రాముడికే రామకీర్తన వినపడుతుంది హిమోయ్ లక్ష్మణ ఈ మన కీర్తి ఎంతవరకు వచ్చేసింది ఎంత అద్భుతమైన కీర్తన వినపడుతుంది ఎవరో భక్తుడు మన నామానికి రాముడు అలా ఎక్కడా లేదు అలా మన మోడర్న్ రామాయణంలో నియో రామాయణంలో మన కీర్తన ఈ లోపల ఆ కీర్తన వచ్చిన వైపు వెళ్ళేప్పటికీ అక్కడ హనుమంతుడు చిరతలు పట్టుకుని రామభజన చేస్తూ ఉంటాడు ఏం హనుమా అంటే రామా నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు ఇదంతా కూడా నీయో రామాయణం మీకు వాల్మీకి రామాయణం ఎలా ఉంటుందంటే సుగ్రీవుడు చూస్తాడు చూసి ఎవరు వీడు కొత్త మొహాలు ఇక్కడికి ఎందుకు వచ్చారు వీడు వాళ్ళు ఏమైనా పంపి సుగ్రీవుడు నిరంతరము వాళ్ళు భయంతో ఉంటాడు వాళ్ళు ఏమైనా పంపించాడా ఏ హనుమాన్ నువ్వు బుద్ధిమంతుడివి నువ్వు కంగారు నాకు కంగారు ఎక్కువ సుగ్రీవుడి కంగారు ఎక్కువ తొందరపడ నిర్ణయం హనుమాన్ నిర్ణయం చాలా క్లీన్గా ఉంటుంది తొందరపడ్డావు ఎదరవాడిలో ముందే దోషాన్ని ఆరోపించడు గుణాన్ని గ్రహించే సామర్థ్యం గలవాడు మంచి విద్వాంసుడు పండితుడు ఆయన కోతి కాదు వానరహ కోతి కాదు ఈజ్ ఎ హ్యూమన్ ఆయిడ్ సో మంకీ అని అనుకోద్దు ఆయన సంస్కృతం చదువుకున్నవాడు సంస్కృత భాషలో మాట్లాడతాడు ఈజ్ ఎ హ్యూమన్ ఆయిడ్ సో కాబట్టి నువ్వు వెళ్ళు వెళ్ళి దాన్ని ఏమిటో చూడు అంటే ఆయన దూరం నుంచి పరిశీలిస్తాడు దగ్గరికి వస్తాడు దగ్గరికి వచ్చి అలా మాట్లాడడం ప్రారంభిస్తాడు రాముడు అలా వింటూ ఉంటాడు ఏం మాట్లాడు వింటాడు నాలుగు మాటలు వింటాడు విని ఆ తర్వాత సమాధానం చెప్పే ముందు ఆయన అడిగిన ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పాలి మీరు రాజకుమారులా కనపడుతున్నారు వేషం చూస్తే తపస్విలలాగా ఉన్నది చేతిలో ధనర్బాణాలు ఉన్నాయి కత్తి కూడా ఉన్నది మీ యొక్క స్వరూపములతో తెలియాలి మాకు మాకు మీరు చెప్పని దయచేసి నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అని ఇలాగేవో ఒక పది ప్రశ్నలు వేసేస్తాడు రాముడు దేనికే సమాధానం చెప్పడం అన్నీ వింటాడు విని లక్ష్మణులతో అంటాడు హే లక్ష్మణ ఇతను మంచి పండితుడు విద్వాంసుడు సత్పురుషుడు ఆయన మాట్లాడిన భాషను బట్టి ఈ విషయాలన్నీ తెలిసిపోతున్నాయి ఆయన అడిగిన ప్రశ్నలకి యోగ్యంగా పొగరుమోత్తరం కాకుండా వినయంగా సమాధానం చెప్పాలి అని అంటే అప్పుడు లక్ష్మణుడు సమాధానం ఇది సమావేశం వెరీ క్లీర్ కాబట్టి స్వప్రమాణజనిత బుద్ధి నిమిత్తవశాత్ భేదములు అన్ని భేదములు కూడా తొలగిపోయి ఈశ్వరుని యొక్క స్వరూపం విషయం ఒక మంత్రం ఒక రూపం ఒక గ్రంథం ఒక పాఠం ఒక జీవన శైలి ఒక నిశ్చయం అది అలా ఉండాలి అన్ కానీ ఇంతకీ ఈ భేదమును ఇప్పుడు అందరూ ఒకటే పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు మంత్రం మారింది కానీ దైవం మారదు నామం మారింది కానీ దైవం మారదు రూపం మారిన దైవం మారదు కాబట్టి ఆ ఏకత్వ బుద్ధి ఉండాలి ఈ భేద బుద్ధులను అనంత భేద బుద్ధిషు భేదం అంటూ వచ్చిందంటే ఆ భేదం ఒకటి రెండు మూడు దగ్గర ఆగదు ఇరవై ముప్పై దగ్గర ఆగదు రెండు వందలు మూడు వందల దగ్గర ఆగదు రెండు లక్షల దగ్గర కూడా ఆగదు సాగుతూనే ఉంటుంది భేదం ఆ భేద బుద్ధులను అన్నింటినీ కూడా త్రోసిపుచ్చేస్తే అప్పుడేమిటవుతుంది అనుకో తెలుసు అండి సంసార అవి ఉపాధ మాతే వాడికి సంసారం కూడా తగ్గిపోతుంది ఎందుకంటే మన ఆలోచన శైలి మారిపోతుంది మంచి వివేకం నిర్మాణం అవుతుంది సంసారంలో కూడా ఇంత కాంప్లెక్స్ బుద్ధి అయిపోతుంది మన బుద్ధి చాలా కాంప్లెక్స్ జటిలాతి జటిలమై ఉంటుంది అనేకములైన భావములు తామర తుంపలలాగా ముసిరేస్తూ ఉంటాయి చాలా కాంప్లికేటెడ్గా అయిపోతున్నాం మనం అలా ఉండకూడదు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉంటుంది సంసారము ఉపరతము అంటే చల్లారుతుంది మనిషి ఒక స్థితిలో నిలబడగలుగుతాడు అలాగే ప్రొసీడ్ అవ్వాలి ఏదో ఒక స్థిర నిశ్చయంలో ప్రొసీడ్ అవ్వాలి కానీ ఆ మధ్యలో రూపాన్ని మార్చినా తప్పులేదు ఒక గురువు దగ్గర మానేసి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళినా తప్పులేదు గురువు అన్నవాడు హీజ్ లైక్ ఎ మైల్ స్టోన్ లాంటి వాడు గురువు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 ఈ శ్లోకాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ శ్లోకంలో ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఏక దానికి హైలైట్ చేసి బహుశాఖా అనంత ఈ వెరైటీని కొంత తగ్గించుకుంటే మంచిదని సలహా చెప్తున్నారు కాబట్టి యూ హవ్ టు లుక్ అట్ ఇట్ దట్ వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణముద పూర్ణమిద పూర్ణ పూర్ణము ది పూర్ణశా పూర్ణమేవా అవశిషాంతి శాంతి శాంతి హరి హోం శ్రీ గృజో నమ హం కృష్ణార్పణము స్టో